హరి శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరకర ఆప్యాయమీ వాక్ ప్రాణశక్షుశ్రోత్రమో బలమింద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకరయారాకరోత్ అనిరాకరణేస్ తాత్మని నటతే ఉపనిషత్సర్మాస్యి సన్ మయి సుతు ఓం శాంత శాంతి శాంతి శ్రోత్ర శ్రోత్రనసోహ వాచం స ఉ ప్రాణ చక్షు అతిరాత్మీ సో మనం తద్దినాన్ని బట్టి ఈ మంత్రంలో శ్రోత్ర శ్రోత్రం ప్రథమాయకవనం శ్రోత్రం మనసో మన ప్రథమాక వచనం యద్వాచో వాచన్ మనం ఉన్నప్పటికీ మీరు యద్వాచోహ వాక్ అని అర్థం చేసుకోవాలి ద్వితీయవచనంగా కాకుండా దాన్ని యద్వాచోహ వాక్ అని ప్రథమా యకవచనంలోకి మార్చుకోవాలి సౌ ప్రాణస్య ప్రాణ చక్షుషు అవన్నీ కూడా ప్రధమాయక వచనాలుగానే ఉంటాయి ఓకే అదంతా సెటిల్ చేసి పెట్టాము సో ఇక ప్రాణస్య ప్రాణ ప్రాణం అంటే వైటల్ ఫోర్స్ ఆ వైటల్ ఫోర్స్ అన్నది బాడీలో అనుభవానికి వస్తూ ఉంటుంది యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అది అనుభవానికి వస్తూ ఉంటుంది రెండు రకాలుగా అనుభవానికి వస్తూ ఉంటుంది మీరు మనస్సు ఇటు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉండగానే వైటల్ ఫోర్స్ బాడీని నడిపించేస్తూ ఉంటుంది నడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచనలు చేస్తూ ఉంటారు మరి నడిచి వెళ్ళిపోతున్నారంటే మీరు మనస్సు ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా వైటల్ ఫోర్స్ మనం నడిపిస్తోంది కదా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఆ వైటల్ ఫోర్స్ మీరు ఫోకస్ పెట్టచ్చు పెడితే అది మీకు అనుభవానికి వస్తుంది పైకి మొన్న క్లాసులో చేతిని చేతిని రెండు చేతులని ఫోకస్డ్గా చూసి మనస్సు ఇటు సంకల్పాలు లేకుండా చేసుకుని రెండు చేతుల మీద ఫోకస్ పెట్టి అలా సాక్షిగా రెండు చేతుల మీద చూస్తూ ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ నీకు అనుభవానికి వస్తుంది కాబట్టి వైటల్ ఫోర్స్ అనుభవానికి వస్తూ కానీ ఇక్కడ చెప్తున్నది వైటల్ ఫోర్స్ గురించి కాదు వైటల్ ఫోర్స్ నీకు ఎలాగ తెలుస్తూ తెలుసుకునే వాడికి తెలుస్తుంది ప్రతి వాడికి తెలియదు వైటల్ ఫోర్స్ని పరిశీలించేటువంటి దృష్టి వాడికే ఉండదు ప్రతివాడి మనస్సు కూడా సంసారంలో చక్కర్లు కొడుతూ ఉంటాడు తను ఆత్మస్వరూపం అధ్యాత్మంలోకి వచ్చి కళ్ళు పసుకునే కలలో తాను దర్శించడం భాగ్యం చాలా ఉండదు సంసారంలో ఉంటారు సో వాళ్ళు చేస్తారంటే బయట చూస్తూ ఉంటారు కాబట్టి లోపలికి చూడటం లోపలికి చూసి వాడికి తన వైటల్ ఫోర్స్ అనుభవానికి వస్తుంది ఈ వైటల్ ఫోర్స్ యొక్క ఆరిజిన్ ఏది దీన్ని రమణ మహర్షి కూడా ఉపదేశ సాధనలో చాలా బాగా చెప్పారు సో శాఖ అంటే మొదలు పెడతారు రెండు శాఖలున్నాయి ఏమిటా రెండు శాఖలు ఒకటి విజ్ఞానశక్తి రెండు క్రియాశక్తి విజ్ఞానశక్తియే శ్రోత్రోత్రం చక్షుషక్షు హు మనసోమన ఆల్ దట్ ఈస్ విజ్ఞానశక్తి మరి క్రియాశక్తి కూడా ఉన్నది కదా అది ప్రాణము సో ఆ ప్రాణము కాబట్టి ఈ విజ్ఞానశక్తి అక్కడి నుంచి వస్తుంది శ్రోత్రస్య శ్రోత్రం అనే దానికి సమాధానం అది సమాధానం సో మన సో క్వు అని ఎవడైతే ఈ మనస్సును ప్రేరేపిస్తున్నాడు అని అడిగినప్పుడు ఈ విజ్ఞానశక్తి మనకు అనుభవానికి వస్తోంది కదా ఇది దీని సోర్సేవిటీ అనే ప్రశ్న దానికి సమాధానమే శ్రోతస్య శ్రోత్రం ఇత్యాది ఇంకా క్రియాశక్తి అక్కడి నుంచి వస్తుంది శాఖయోర్ద్వయి ఏదో ఉంది శక్తి మూలకం అనేదో ఉంటుంది సో రెండు శాఖలు ఒకటి విజ్ఞానశక్తి శాఖ అదే పంచ జ్ఞానేంద్రియములు రెండవది ప్రాణశక్తి శాఖ పంచ కర్మేంద్రియములు మనస్సు కామన్ ఫర్ బౌత్ అనే అయినా కూడా మనస్సుని విజ్ఞానశక్తిలో కల్పిస్తూ ఉంటారు దో కామన్ ఫర్ బౌత్ వాట్ ఎవర్ ఇక్కడ ప్రాణస్య ప్రాణ అంటే ఈ క్రియాశక్తి ఏదైతే అనుభవానికి వస్తూ దీని యొక్క ఆరిజిన్ ఏమి అది ఎక్కడి నుంచి వచ్చి ఈ ప్రాణమును ఎవరు నడిపిస్తున్నారు అని అడిగితే ప్రాణస్య ప్రాణ అని సమాధానం ఆ సమాధానం అలా ఎందుకు ఉండదు అని అదంతా మనం చూసి ఉన్నాము సో ఇక్కడ ప్రాణస్య ప్రాణ నిజానికి ఆత్మ చైతన్యము యొక్క అధిష్టానము లేకుండగా ఆత్మచైతన్యాధిష్ఠానం లేకుండగా మీకు ఆ ప్రాణశక్తి యొక్క ఫంక్షన్స్ ఏమి కూడా ఉండవు ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారనుకోండి సినిమాలో మీకు రెండు ఉంటాయి అక్కడ ఏమిటి ప్రకాశిస్తూ ఉంటారు ఇప్పుడు హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు సినిమా అంటే డ్యాన్స్లు కూడా చేస్తూ ఉంటారు ఆ ఇద్దరు కూడా చక్కగా ప్రకాశిస్తూ ప్రకాశిస్తున్నారు లేదు ప్రకాశించబోతే చూస్తారు లేదు ప్రకాశిస్తూ ఉంటారు ప్రకాశించడమే కాదు డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు అంటే ఏమిటి ఆ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరిలో ఉండేటువంటి విజ్ఞాన శక్తి ప్రకాశ ప్రకాశము చలనము రెండు ఉంటాయి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాజెక్టర్ నుంచి వచ్చింది చలనం ఎక్కడి నుంచి వచ్చింది ఫిల్మ్ యొక్క చలనం నుంచి వచ్చింది సో అలాగే మనకి రెండింటికే ఆరిజన్స్ ఉంటాయి ఇక్కడైతే రెండు కూడా ఒకే ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది దృష్టాంతం ఊరికి కొంతవరకే చూడండి అలా ఉరికే దృష్టాంతాన్ని లాక్కూడదు ఇటువంటి కనుక ఒకే ఆత్మ చైతన్యం నుంచి ఆ ప్రాణశక్తి కూడా వచ్చింది సో అంచేతమే మీరు ధ్యానం చేసేప్పుడు రెండు ధ్యానం చేయొచ్చు మీరు ఆ ప్రాణాన్ని చూడండి విశ్వాస నిశ్వాసం చూడండి దాని ఆరిజిన్ మీరు ధ్యానం చేయవచ్చు శ్వాస మీద మనస్సు పెట్టి ఆ శ్వాస ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది ధ్యానం చేస్తే మీరు ఆత్మస్వరూపాన్ని చేరుకుంటారు లేదా మనస్సు యొక్క ప్రవాహం మనస్సులో యు వాచ్ ద మైండ్ యు వాచ్ ద థాట్స్ చిత్రం ఏంటంటే అంటే ఇవన్నీ కూడా సూక్ష్మంగా మరి తెలుసుకుని అభ్యాసం చేయాల్సి ఉంటుంది వాడంతరము కూడా వారు ఇదే అంతర్ముఖత్వము ఉంటాయి ఎంత ఎంతకాటికి బహిర్ముఖుడుగా ఉన్నవాడికి ఇటువంటివన్నీ తెలియవు కూడా అనుభవానికి రావు విన్నా కూడా అనుభవానికి రావు వినడమే అరుదు సో అది ఎలాగంటే ఇప్పుడు ఒక థాట్ ఉందనుకోండి యు ఆర్ అవేర్ ఆఫ్ ది థాట్ ఇన్ఫాక్ట్ యు ఐడెంటిఫై విత్ ది థాట్ ఐడెంటిఫై కాకుండా ఉన్నట్లయితే యు ఆర్ అవేర్ ఆఫ్ ది థాట్ అలాగో అప్పుడప్పుడు అనిపిస్తున్నావు ఓహో మళ్ళీ ఆలోచనలో పడ్డానే నేను మళ్ళీ మనస్సు చెడిపోతుంది అని అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి You are aware of the flow of thoughts, merely you are aware of the thoughts, but if you pay attention, you can be aware of the gap between the thoughts. Thoughts keep gap continuing. You pay attention, you will be aware. Don't ask me how, just do it. Be aware of the silence between the thoughts, the gap between the thoughts. Then we can say, thought changes can enter. అవి అక్కడున్న వస్తువుకి రంగు వేసేస్తాయి హిరణమైన పాత్రైన సత్యశాపహిత ముఖం ఉన్నట్టుగా అక్కడున్న వస్తువుకి రంగు పులిపేస్తాయి అంటే దానికి నామరూపాల యొక్క కవర్ వేసి పారేస్తాయి థాట్స్ థాట్స్ కూడా అరిజినదే అక్కడ నిజపడతాయి కానీ ఆ థాట్స్ ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం థాట్స్ తోటి తర్వాత థాట్స్ యొక్క కంటెంట్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న వస్తువుని కప్పిపారేస్తుంది ఆ కాబట్టి కేవలము బీయింగ్ అవేర్ ఆఫ్ థాట్స్ ఈస్ ఫైన్ బట్ దెన్ దాట్స్ ఆర్ నాట్ అవేర్ ఇన్ బిట్వీన్ థాట్స్ దట్ గ్యాప్ సో బీ అవేర్ ఆఫ్ దట్ గ్యాప్ సో అది గొప్ప ధ్యానం ఎందుకు ఆ గ్యాప్ లోంచి థాట్ పుడుతుంది కాబట్టి మీకు థాట్స్ థాట్ యొక్క సోర్స్ ని మీరు పట్టుకుంటే మనసో మనహ అది ఆత్మ చైతన్యమే శ్వాస యొక్క సోర్స్ పట్టుకున్నా కూడా ఆత్మ చైతన్యమే లేదా వాక్కు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఈ శబ్దం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది అని మీరు ధ్యానం చేసినట్లయితే వాచోహ వాచమ్మనుంది కదా వాచోహ వాచమ్మ అంటే వాచోహ వాక్ అనమాట అది కూడా ఆత్మచైతన్యం కాబట్టి ఈ విధంగా మీరు అనేక ఇవన్నీ కూడా ధ్యానానికి ఉద్దేశించేవే నిజానికి దీంట్లో శ్రోత్రం ధ్యానం కూడా ఉంది నేను కొంచెం అభ్యాసం కూడా చేసేదాన్ని ఇప్పుడు మీకు శబ్దం వినపడుతుంది శబ్దం వినపడేటప్పుడు యూ ఐడెంటిఫై విత్ ది సాండ్ అండ్ దెన్ యూ గెట్ ఎ రియాక్షన్ ఫ్రమ్ దట్ ఐడెంటిఫికేషన్ సపోజ్ మీకు మ్యూజిక్ వినపడింది అనుకోండి యూ హ్యావ్ ఏ పాజిటివ్ రియాక్షన్ ప్లెజెంట్ రియాక్షన్ ఉంటుంది ఏదైనా మంచి పాట చెవిలో పడితే మనసుకు ఉల్లాసం ఇట్స్ ఏ పాజిటివ్ రెస్పాన్స్ అదే ఈ హార్న్ కొడుతూ ఉంటుంది పని పాట లేకుండా వీళ్ళు ఈ కారు ఆ హార్నం వినిపించింది అనుకోండి మీకు నెగిటివ్ రియాక్షన్ వస్తుంది సో దట్ ఈస్ నాట్ ది రైట్ అప్రోచ్ అనమాట అంటే మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు మీరు అయితే అలా రియాక్ట్ అవుతూ ఉంటారు బహిర్ముఖులుగానే మిగిలిపోతారు మీరు ఏం చేయాలంటే అటువంటి శబ్దం మంచిగాని చదువు కానీ ఏ శబ్దమైనా కూడా కళ్ళు మూసుకుని యు హెవ్ టు వాచ్ ద సౌండ్ బి అవేర్ ఆఫ్ దిస్ సౌండ్ వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ సౌండ్ ఆ సౌండ్ యొక్క కంటెంట్ బికమ్స్ ఎదగలంట అండ్ ఫోర్ అది మంచి సౌండ్ చెడు సౌండ్ అనేది పోతుంది అతడికి యు రైజ్ అబౌ ది ఆపోజిట్స్ అండ్ దెన్ యూ రీచ్ ది సోర్స్ ఆఫ్ దట్ అవేర్నెస్ బికాస్ సౌండ్ అన్నది బయట ఉండదు సౌండ్ అన్నది లోపల ఉంటుంది శ్రోత్రస్ శ్రోత్రం యూ రీచ్ దట్ అవేర్నెస్ కాబట్టి ఈ విధంగా ప్రాణశక్తి యొక్క ఆరిజిన్ కూడా ఆత్మచైతన్యమే అని మనం చూసి ఉన్నాము ఆత్మ చైతన్యం లేకుంటే ఈ ప్రాణశక్తి ఉండేది కాదు దీన్ని తైత్రీయంలో ఏమన్నారంటే కోహ్యేవాణ్యాత్ కహ ప్రాణ్యాత్ అనే ఆకాశ ఆనందో న్యా దీన్నైతే ఇక్కడ మనం మనసో మనహ అని ఏ తత్వాన్ని చెప్తున్నామో దాన్ని తైత్రీయ శృతి ఆకాశ అని పేరు పెట్టింది దానికి ఆకాశ అని పేరు ఆ సమంతా కాశ్యతే ప్రకాశతే ఇది ఆకాశ సర్వమునందు కూడా అదే ప్రకాశిస్తోంది ఆత్మచైతన్యమే ప్రకాశిస్తోంది ఆత్మవాయుధము సర్వం ఆ కారణంగా దానికి ఆకాశము అని పేరు దానికే ఆనంద అని కూడా పేరు అంటే అది తీసింది ఫామ్ ఆఫ్ బ్లిస్ అంటే ఆనంద స్వరూపంగా ఉంటుంది అంటే అలా ఏమిటనమాట ఏదైనా బాహ్యములందలి బాహ్యమునందలి ఘటన ఉందనుకోండి ఆ ఘటన మనం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో మనకి ఒక ప్రెషర్ కలుగుతుంది అది వేరు యు బికమ్ ప్లెజెంట్ యు బికమ్ యు బికమ్ అంటే కొన్ని పరిస్థితులు అనుకూలమైనప్పుడు ఒక కాలం యొక్క ఒక కాల ప్రవాహంలో యొక్క ఒక మూమెంట్లో యు టెంపరీలీ బికమ్ సంథింగ్ విచ్ యు వర్ నాట్ ఎట్ల దట్ ఈ యు బికమ్ ప్లెజెంట్ అది సుఖము అని అంటూ కానీ ఆ ప్లెజెంట్ నెస్ అలా పోతుంది అది ఇలా వచ్చి అలా పోతుంది కానీ బ్లిస్ అలా వచ్చిపోయేది కాదు ఆనందము వచ్చిపోయేది కాదు అది మీ స్వరూపమై ఉంటుంది అక్కడే ఉంటుంది అది టైమ్లెస్లీ ఉంటుంది అక్కడ దాన్ని మీరు కనుక్కోవాలి డిస్కవర్ చేసుకోవాలి సుఖాన్ని ఇతరులు బయట నుంచి తీసుకొచ్చి మీకు ఇవ్వగలుగుతారు డైమండ్ రింగ్ తీసుకొచ్చి ఇచ్చేడు అనుకోండి అంటే సుఖాన్ని ఇచ్చినట్టే సుఖమే డైమండ్ రింగ్ రూపంగా వచ్చిందన్నమాట అలాగే ఏదో లడ్డు తీసుకొచ్చి ఇచ్చేడు అనుకోండి సుఖం ఆ రూపంగా నడిచి వచ్చింది అర్థం సో ఆ రకంగా ఈ సుఖాలు వాటి పరిస్థితి అలా ఉంటాయి కానీ ఈ ఆనందం అనేది ఇట్ ఈస్ యువర్ స్వరూప యు డోంట్ బికమ్ బ్లిస్ఫుల్ You You cannot become are the bliss. bliss యు కెనాట్ బికమ్ బ్లిస్ఫుల్ యు ఆర్ ద బ్లిస్ కాబట్టి బ్లిస్ గా అవడమంటూ ఏముండదు బ్లిస్ స్వరూపమని తెలుసుకుంటాయే దానికి ఆనందము అని పేరు సో shakti ఆకాశము సర్వత్రా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆనందఘనుమైన చైతన్య శక్తి ఆత్మస్వరూపము లేకున్నచో యదేష ఆకాశ ఆనందంటే యది అనర్థం యదేష అని కదా యత్ అంటే yadi. ఈ ఆనందము ఆకాశము ఆత్మ చైతన్యము లేకున్నట్లయితే కహ అన్యాత్ కహ ప్రాణ్యాత్ ఎవడు శ్వాసను ఉ్వాస నిశ్వాసను చేయగలుగుతాడు ఎవడు చేష్టలను చేయడు చేయగలుగుతాడు అని ప్రశ్న అది ఆక్షేపరూపమైన ప్రశ్న అంటే రెటారికల్ క్వశ్చన్ అంటే ప్రశ్నలో అడిగే సమాధానం చెప్పమని ఏ ఒక్కడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలను చేయలేకపోతాడు ఎవరూ కూడా ఏ చేష్టలనైనానూ చేయలేకపోతాడు అనర్థం దానికి కోహ్యే వాణ్యాత్ క్రాణ్యాత్ ఆకాశ ఆనందో అది తేత్రం ఇంకా కథంలోకి రండి ఊర్ధ్వం ప్రాణమున్నుకృతిభ్యూడండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది మనం విడిచిపెట్టే గాలికి ప్రాణము అనిపేటం పీల్చుకునే గాలికి అపానము అని పేరు దాని విషయంలో మీకు సందేహం ఉండకూడదు మస్ట్ బి క్లియర్ అబౌటెడ్ సో ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి ఆ లోపల ఉన్నటువంటి గాలిని పైకి లాక్కొచ్చేస్తుంది ఏదో మీరు గాలి విడిచిపెట్టేస్తున్నారు కదా అపానం ప్రత్యగశ్యతి బయట ఉన్నటువంటి గాలిని ప్రత్యేక లోపలికి లాక్కుంటోంది అది ఏమిటి ఇక్కడ ఉంది ఆ శక్తి మధ్య వామన ఆసీనం విశ్వే దేవా ఉపాసతే అది మొత్తం మంత్రం సో ఇక్కడ వామనుడు కూర్చుని ఉన్నాడు దీని నుంచి వచ్చింది వామనావతారం ఈ చిన్న మంత్రం నుంచి వామనావతారం అనే డాక్స్ వచ్చింది ఇట్స్ ఎ సింబాలిక్ స్టోరీ సో ఇక్కడ ఉన్న వామనుడు ఈ వామనుడే త్రివిక్రముడవుతాడు ఇక్కడున్న వామనుడే ఇక్కడ ఉన్న దేవుడే జీవుడే దేవుడు అవుతాడు అది వామనావతారం యొక్క సింబాలిజం అస్ట్ ఇక్కడ వామనుడు కూర్చుని ఉన్నాడు అంటే పొట్టివాడు ఎంత పొట్టిగా ఉంటాడు ఎంత పొట్టిగా ఉంటాడు వీటన్నింటిలోకి పొట్టినేది ఇది అంగుష్ఠమాత్రురుష ఇక్కడ అంత పొట్టివాడు ఇలా బొటన బ్రేల్లా ఉన్నాడరా మరుగుజ్జుని బొటన ఎందుకంటే బొటన పొట్టిగా ఉన్నాడు కదా లవ్గా కూడా ఉంటుంది ఈ పొట్టివాడు కొంచెం దొడ్డుగా కూడా అవకాశం ఉన్నది కాబట్టి సో మధ్య వామన ఇక్కడ కూర్చుని ఉన్నాడు కూర్చుని ఈ గాలిని బయటికి తోసేస్తున్నాడు బయట ఉన్న గాని లోపలికి తెచ్చుకుంటున్నాడు బయటికి తోసేసే ప్రాణం లోపలికి లాక్కునే అపానం అపానం ప్రత్యేక స్థితి అంటే ఎవరైనట్టు అక్కడికి ఆ వామనుడు ఎవరన్నమాట ప్రాణస్య ప్రాణ అవుతాడు ఆ లేకున్నట్లయితే ప్రాణశక్తి ఉండేది కాదు శ్వాస ఉండేది కాదు అనే అభిప్రాయం కాబట్టి ఈ విధంగా ప్రాణశక్తి ఆ ప్రాణశక్తికి మూలంలో ఉన్న చైతన్య పరమాత్మ అని ఉపనిషత్తులు మనకి చెక్తో ఉన్నాయి ఇత్యాది శ్రుతిభ్య ఇక్కడ కూడా చెప్పబోతున్నారు ఇహ అషత్తులు కూడా చెప్పబోతున్నారు ఏమని ఈ వాక్యాలు చాలా పవర్ఫుల్ సెంటెన్సెస్ వీడు బ్రహ్మని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటాడు బ్రహ్మ బ్రహ్మ అంటే దేవుడు అనర్థం అంటే జగత్ ఈ జగత్తునంతనే సృష్టించి స్థితిని కల్పించి రక్షణ చేస్తూ ఉపసంహారం చేసేటువంటి ఆ పరమేశ్వరునికే బ్రహ్మాని ఉపనిషత్తులలో పేరు ఔపనిషదులు వీళ్ళని బ్రహ్మవాదులు అని అంటారు బ్రహ్మవాదినో వదంతి అని వేదంలో ఉంటుంది బ్రహ్మవాదులు అంటే ఆ సకల జగత్తు కూడా పరబ్రహ్మను పుట్టింది అని అర్థం బ్రహ్మశబ్దానికి వేదం అనర్థం కూడా ఉంది అర్థం కూడా ఉంది ఆ అర్థంలో బ్రహ్మవాదిన అనే పదానికి కూడా వినియోగం ఉన్నది నేను ఊరికే బ్రహ్మ అంటే ఈ బ్రహ్మని చెప్తున్నాను సో ఈ పరబ్రహ్మ ఏదైతే తర్దో ఆ పరబ్రహ్మని వీళ్ళు నామరూపాలతోటి ఇక్కడక్కడా పూజలు విచేస్తూ ఉంటారు ఆ పరబ్రహ్మ అక్కడక్కడ ఉంది ఒకటంటాడు సూర్య మండలంలో ఉంది అంటారు కరెక్టే పార్షల్ని కరెక్ట్ ఇవన్నీ కూడా ఇంకొకడు చంద్రుల్లో ఉన్నాడంటాడు ఇంకొకడు ఉన్నాడు వాడికి సూర్యుడు చంద్రుడు పనికిరాడు వాడేమంటాడంటే మా ఊళ్ళో దేవాలయంలో ఉన్నాడు అంటే ఆ దేవాలయంలో ఉన్నాడు అనేప్పటికీ రూపం రూపంకాని రూపం పెట్టుకోవచ్చు రూపంకాని రూపం శివలింగం అది రూపమేం కాదు అది కానీ ఒక రూపం రూప రూప దాన్ని వాడుకోవచ్చు కదా వీడు అది కూడా పనికిరాదు శివలింగం కూడా దాంతో రూపం కనపడదు వీడికి హ్యూమన్ సైకాలజీ అని చెప్పిన వీళ్ళు ఏం శివలింగానికి మీసాలు పెడతారు వెండితో మీసాలు చేసి ఎవరో డబ్బును అని కొట్టుకుంటారు ఎందుకుంటే వాడు వెండి మీసాలు చేయిస్తే వాడికి చెప్తారు వాడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు వాడికి చెప్తారు మీరు దేవుడికి మీసాలు చేయించేవాడిని చెప్తాడు అంటే వాడు అడగచ్చు కదా దేవుడికి మీసాలు ఏమిటి రాడగచ్చు కదా కాదు చేయిస్తాడు కోల్కలవి తీసుకుని ఆ మీసాలు గుడి మీసాలు పెడతాడు శివుడికి కళ్ళు పెడతాడు ఎవో పెడతాడు అంటే లింగము రూపము కాని రూపం కదా ఈజ్ నాట్ శాటిస్ఫైడ్ ఇంకో దేవాలయంలో ఎంత అందంగా ఉన్నాయో చూడండి రూపాలు ఇక్కడ శివుడికి ఏ లేదు కాబట్టి రూపం లేని చోట రూపాన్ని ఆపాదించే ప్రయత్నం ఎవడో పురోహితులు మొదలు పెడతాడు ఇంకక్కడి నుంచి అలాగే గతానుగతికంగా పోతూ ఉంటుంది అదేదో పెద్ద శాస్త్రం అంటాడు ఏ శాస్త్రమే ఉంది దాంట్లో శివలింగానికి అలాగే మీసాలు కళ్ళు పెట్టక్కల శివలింగాన్ని అభిషేకం చేసేసి ఉద్భిస్తే శ్రమ ఇంకేం చేయక్కల వీళ్ళు చేస్తూ ఉంటారు అస్ట్ ఎనీవే కాబట్టి రూపం కావాలి వీడికి ఇదో రాముడు కృష్ణుడు ఇలాంటి రూపాలేమో పెట్టి రూపం మీద అభిమానం మంచిది చేసుకో కానీ అదే బ్రహ్మను అనుకుంటే పొరపాటు వేదం ఎద్దుదం ఉపాసతే ఇట్ కెన్ ఓన్లీ బి ఏ స్టెప్ ఇన్ ద డైరెక్షన్ ఇట్ ఈజ్ ద స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్ బట్ యు హేక్ ఫర్దర్ స్టెప్స్ మరి ఏమిటి బ్రహ్మ ఎక్కడ ఉన్నది అంటే చూడు నీలో చూసుకో అధ్యాత్మంలో చూసుకో టు బిగిన్ విత్ యువర్సా అది ఉపనిషత్తుల యొక్క మౌలికమైన ప్రతిపాదన టు బిగిన్ విత్ యువర్స్యాన్వేషణ తనతో ప్రారంభం చేయాలి ఎందుకంటే తన ఎందు ఉంటుంది తనకంటే బయట ఉండదు సత్యం సర్వత్రా ఉంటుంది కానీ ముందు తనతో ఆరంభం చేయాల్సి ఉంటుంది సో ఏదైనా ప్రాణప్రణీయతే ఈ ప్రాణశక్తి చాలా ముందుకు తీసుకెళ్లిపోతోంది ప్రణీయతే అంటే ప్రా ఉపసర్గ తీసేస్తే ఏముంటుంది అక్కడ నీయతే అని ప్రానే ఉపసర్గని బట్టి నాకే నా వచ్చింది ఉపసర్గని బట్టి వచ్చింది నాకే నా సో ప్రా నీయతే అంటే కొనుపోబడుచున్నది అంటే చేయి పట్టుకు తీసుకెళ్ళిపోతున్నారనమాట ఎవరో ఆ పిల్లల్ని చేపట్టుకు తీసుకెళ్లినట్టుగా వాళ్ళు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు ఈ ప్రాణశక్తిని ఈ ప్రాణశక్తిని చేపట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఇప్పుడు కుర్రాడి నడిచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి వాడిని నడక కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ చేపట్టుకున్న వాడు చేతి నుంచి వచ్చింది వాడు కృషి చేసేస్తూ తీసుకెళ్లిపోతాడు ఆ ఈ ప్రాణశక్తిని ముందుకు కొనిపోతున్నది ఏది గలదో అది ఏ బ్రహ్మా అని చెప్తారు ఈనా తదేమో బ్రహ్మత్వం బుద్ధి అని ఇక్కడ కూడా చెప్పబోతున్నారు అంటే ఏమైంది చెప్పినట్టు ప్రాణస్య ప్రాణ అని చెప్పినట్లే అయినది దీనిమే మళ్ళీ ఓ పూర్వపక్షం శ్రోత్రాదీంద్రియ ప్రస్తావే ఘ్రాణస్య గ్రహణం యుక్తం నతుప్రాణస్య ఇది యోగ్యమైన పూర్వపక్షమే మీనింగ్ఫుల్ పూర్వపక్షమే ఎందుకంటే ఇప్పుడు ప్రాణశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మొత్తం దేహమంతాలు వ్యాపించి ఉండే ప్రాణశక్తి క్రియాశక్తి అది ప్రాణశబ్దానికి అర్థం రెండవది ముక్కు ఘానేంద్రియం ముక్కంటే ఇది కాదు ఈ ఫిజికల్ థింగ్ కాదు జ్ఞానేంద్రియం ఆ ఇంద్రియం లోపల ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది ఆ ఘానేంద్రియమని కూడా అర్థం ఉన్నది కాబట్టి ప్రాణశబ్దానికి రెండు అర్థాలు ఉన్నప్పుడు మీరు ఆ కాంటెక్ట్ ని బట్టి అర్థాన్ని చెప్పుకోవాలి ఇక్కడ కాంటెక్ట్ ఏముంది ఇంద్రియముల యొక్క కాంటెక్స్ట్ చెప్పుకుంటూ వస్తున్నారు ఎలాగంటే శ్రోత్ర శ్రోత్రం మనసో మనహ అన్నది కూడా ఇంద్రియమే లోపల ఉండే అంతరింద్రియం వాచోహ వాచం అన్నప్పుడు కూడా అది కూడా ఇంద్రియమే కర్మేంద్రియం ఆ తర్వాత ఇంకేమిటి చక్షుషక్షుఃే ఇయమే ఇంద్రియముల యొక్క ప్రవాహంలో ప్రాణశ ప్రాణ వచ్చినప్పుడు ఆ ప్రాణశబ్దానికి అన్ని ఇంద్రియములకు కామన్గా ఉండే ఘాణి కామన్ గా ఉండే క్రియాశక్తి అని అర్థం ఇంద్రియముల ప్రవాహంలో ఉంది గనుక ఇంద్రియమనే అర్థమే చెప్తే బాగుంటుంది సరే అలాగెప్పుడైతే నిర్ధారిస్తారో ధ్యానేంద్రియము అని సెటిల్ అయిపోతుంది ఎందుకంటే ప్రాణశబ్దానికి ధ్యానేంద్రియము అని అర్థమగలదు కాబట్టి ఇంద్రియముల ప్రవాహంలో ప్రాణశబ్ద ప్రయోగం ఉన్నది కనుక ఆ ప్రవాహంలో ఉన్నప్పుడు ఆ శబ్దం దానికి తగ్గట్టుగా అర్థం చెప్పుకోదు కాబట్టి ప్రాణశబ్దానికి ధ్యానేంద్రియమునే అర్థం చెప్పాలి అలా చెప్తే కూడా బాగానే ఉంటుంది జ్ఞానేంద్రియము అది పరమాత్మ విచిష్ అవసరం కాబట్టి అలా చెప్పాలి తప్ప ఈ క్రియాశక్తి అక్కడి నుంచి పట్టుకొచ్చేవా నువ్వు అని పౌరవక్షం సిద్ధాంతం సత్యమేవం నువ్వు చెప్పిన దాని మీద మాకే అభ్యంతరం నువ్వు చెప్పింది కరెక్టే కానీ మేము చెప్పిన అర్థం నువ్వు చెప్పిన దానికంటే ఇంకొంచెం విలువైనది ఇలాగా శ్రుతి యొక్క అభిప్రాయం ఏమిటంటే ప్రాణస్ ప్రాణ అండంలో ప్రాణశబ్దాన్ని క్రియాశక్తి అర్థంలో మొత్తం వ్యాపకమైనటువంటి ప్రాణం అంటే మొత్తం దేహమంతా కూడా వ్యాపించి ఉన్న ప్రాణాన్ని మనం స్వీకరించినట్లయితే క్రియాశక్తి అనే అర్థంలో దాంట్లో ఘాణశక్తి కూడా అంతర్గతమైపోతుంది ఘాణానికి కావలసినటువంటి ఆ సెన్షియన్స్ ముక్కు గంధాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి ఆ వైటల్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రాణశక్తి నుంచే వస్తుంది నిజానికి ఇంద్రియములన్నిటికీ ప్రాణశబ్దంతో అర్థం ఉన్నది ఎన్ని అర్థాలు చూడండి దానికి అని చెప్పినా ఈ పూర్వపక్షాలు సిద్ధాంతాలు వస్తాయి ఒకే అర్థం ఉంటాయి ఇన్ని రావు కాబట్టి ఏ అన్ని ఇంద్రియాలకి కూడా ప్రాణం అన్న ఈ అన్ని ఇంద్రియములకు శక్తిని అనుగ్రహించేటువంటి వైటల్ ఫోర్స్ కూడా అర్థము ప్రాణమున శబ్దము అనకు గలదు కాబట్టి అర్థం తీసుకో వైటల్ ఫోర్స్ అనే అర్థం తీసుకో ఇక్కడ తీసుకుంటే నీ ముక్క ఏమైపోదు ఆ వైటల్ ఫోర్స్ లో ముక్కు కూడా ఇంక్లూడ్ అయిపోతున్నాయా బాబు ఇట్ గెట్స్ ఇన్క్లూడెడ్ శృతి యొక్క అభిప్రాయం అలా కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దానికి వైటల్ ఫోర్స్ క్రియాశక్తి అనియే మేము అర్థం తీసుకుంటున్నాము ఎందుకంటే ప్రకరణం యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే ప్రవృత్తి త్రహ్మ ప్రకరణార్థో వివక్షి ఇక్కడ ప్రకరణము యొక్క తాత్పర్యం ఇలా ఉన్నది ఏమిటంటే ఈ ఇంద్రియములన్నీ తీసుకో కరణకలాపము కళాపము అంటే బంచ్ బ్ ఆఫ్ ఆర్గన్స్ ఉన్నాయి ఇవన్నీ వేర్వేరు ఫంక్షన్స్ చేస్తున్నాయి ఈ ఫంక్షన్స్ యొక్క ఫలము ఫలమంటే జ్ఞానం అత్యతనే ఫల శబ్దాన్ని జ్ఞానశబ్దాన్ని సమానార్థంగా వాడతారు ఈ కాంటెక్స్లో ఇప్పుడు కర్మ దగ్గరికి వెళ్తే కర్మకాండ దగ్గరికి వెళ్ళారనుకోండి అక్కడ ఫలముంటేంటి ఆ కోరిక తీరడం ఆ కర్మ చేస్తే వచ్చేటువంటి ఏదో వస్తువు లభిస్తుంది అనాత్మ రూపంగా ఉంటుంది ఆ కోరిక తీరుతుంది అది కర్మకాండ జ్ఞానకాండ దగ్గరికి వస్తే ఫల వ్యాప్తి అంటే జ్ఞానవ్యాప్తి అని అర్థం ఇక్కడ ఫలమేమిటి జ్ఞానం కన్నుతో చూడడము దానికి ఫలమేమిటి జ్ఞానం సో ఆ విధంగా ఇంద్రియములన్నీ కూడా ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ జ్ఞానస్వరూపమైన ఆత్మ యొక్క ఆత్మకు మాత్రమే తమ వ్యాపారములను సమర్పిస్తూ ఉంటాయి ఇప్పుడు కన్ను కన్ను తన కోసం చూస్తుందా ఆత్మ కోసం చూస్తుందండి ఆత్మ కోసం కన్ను చూసినట్టు చూసినప్పుడు వచ్చిన రూప జ్ఞానం అది కన్నుకా మీకు సినిమా చూసి కన్ను కోసం చూస్తున్నారా మీకోసం చూస్తున్నారా మీకోసం మ్యూజిక్ వినేది మీకోసం వింటున్నారా చెవి కోసం వింటున్నారా అలాగే నడిచేది నా కాళ్ళతో నడిచిది కాళ్ళ కోసం నడుస్తున్నారా మీకోసం నడుస్తున్నారా ఎక్సర్సైజ్ చేసేప్పుడు కాళ్ళ కోసం నడుస్తున్నారు అది వేరే అప్పుడు కూడా మీ అప్పుడు ఆ కాళ్ళు మీకోసం బాగా నడవాలనే కాబట్టి ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నీ కూడా ఏ ఆత్మచైతన్యము యొక్క ప్రయోజనము కొరకు మాత్రమే ఉన్నవో అదియే బ్రహ్మ అదియే ఆత్మ అని తెలు అని ఇక్కడ తాత్పర్యం యదర్థ ప్రయుక్త ప్రవృత్తి అంటే ఇంద్రియ కలాపమంతా కూడా ఇంద్రియ సముదాయమంతా కూడా దేని యొక్క ప్రయోజనము కొరకై ప్రేరితమై ప్రవర్తిల్లుతున్నదో అదియే బ్రహ్మ అని ఈ ప్రకరణం కాబట్టి బ్రహ్మను అధ్యాత్మంగా బోధిస్తారు అంటే ఇంత పని కట్టుకుని నేను అలా ఎందుకు చెప్తూ ఉంటానంటే నాకు సమాజ దృష్టి వస్తుంది వెంటనే సమాజంలోకి మీరు వెళ్ళి చూడండి దేవుడు అంటే అసలు అధ్యాత్మం వైపు చూడమే చూడడు దేవుడు అనగా తర్వాత అధ్యాత్మం వైపు చూస్తే తప్పన్నట్టుగా కూడా బిహేవ్ చేస్తాను ఇప్పుడు మీకు క్రిస్టియన్ థియాలజీలో మెడిటేషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ you should not meditate endigani god is there god in heaven lo unte nu lokam lo meditate chestha meditation means you want to go with him you should not go with him you should go towards god kaabattu <speaking in> em cheyali aa mokallaakke pettukonni enduku oka petha laga vestha ee mokallaane apettame pettukovali mokallaane petha me pettapudiki cheetulu pettigunduko aa table bench untundi mokallani petha me petti table ni illa petti ala chusi ఓ దేవా అని అది అలా చేయాలి తప్ప దేవుడి కళ్ళు మూసుకుని లోపలికి చూడడం ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ క్రిస్టియన్ థియాలజీ ఈ మధ్యనే వాళ్ళు ఆ థియల థియాలజీలో చిన్న చిన్న మార్పులు ఎవరు చేసుకుని మెడిటేషన్ ఇంక్లూడ్ చేశారు ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే మెడిటేషన్ అనేప్పటికీ జనం అందరూ పరిగెత్తుకు వెళ్తున్నారు వెస్ట్రన్ సొసైటీస్లో క్రిస్టియన్ థియాలజీని వాళ్ళు ఎప్పుడో తిరస్కరించేశారు అంతేతారు ఏషియాలోనే ఇంకా ప్రచారంలో ఉంది వెస్ట్రన్ సొసైటీస్లో లేదు ఎవరో అసలు చర్చికి ఎవరు వెళ్ళడం ఇన్ఫ్యాక్ట్ దే టాక్ దే రిడిక్యూ మెడిటేషన్ పెడితే వస్తారు అని మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేశారు నేను వెళ్ళాను మెడిటేషన్ మనహాకరా ఒక చర్చికి వెళ్లాను వాళ్ళు మెడిటేషన్ అప్పుడే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు పదిహేను ఏళ్ల క్రితం నేను వాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే బికాస్ ఇట్ లు అట్రాక్ట్ పీపుల్ దీర్లు అని నాకు నేను మెడిటేషన్ సేషన్ పెడితే ఎక్కువ మంది నాకు వస్తారు తప్ప అక్కడ పెద్ద కెథీటర్లు పెట్టుకుని ఆ యాభై కోట్ల కెథీటర్ ఐదు వందల కోట్ల ఖరీదైన కెథీడ్రు ఉంటుంది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంటుంది ఎవడూ రాడు ఈ విజిట్ టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ టూరిస్టులు ఎన్నింటికి వస్తారు పొద్దున్న మాస్ అంతా అయిపోయిన తర్వాత పొద్దున్న పదింటికి ప్రారంభమవుతుంది బస్సుల్లో వస్తారు టూరిస్టులు వాళ్ళు ఏం చూస్తారంటే బాగా ఎంత ఎత్తుంది కెథీడ్రల్ లోపల ఎంత చల్లగా ఉంది ఎంత అది చూస్తారు తప్ప క్రీస్తు వాళ్ళు చూడరు ఎనీవే దట్ ఈజ్ అవర్ డైగ్రేషన్ కాబట్టి ఇప్పుడు మేము సమాజం చూసుకోండి మీరు దేవుడు అంటే వీడు బస్సులు ఎక్కేసి రైళ్ళెక్కేసి పరుగులు చేస్తాడు తప్ప అధ్యాత్మంలో దేవుడు ఉన్నాడని అనుకుంటాడా అనుకోరు మనకి ఎంత సాహిత్యం కోరండా అంత ఉంది అధ్యాత్మంలో చూసుకోరా దేవుడు నీ లోపల ఉన్నాడు దేవుడు నీ లోపల ఉన్నాడని ఎంత సాహిత్యం ఉంది ఇంత సాహిత్యం ఉండి కూడా వీళ్ళు అసలు అధ్యాత్మం వైపు చూడకుండా ఎటో పోతూ ఉంటారు తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఏవాళలో ఒక సర్వీస్ ఉంటుంది ఒక డిస్ ఉంటుంది సర్వీస్ ఏమిటి ఇట్ గివ్స్ యూ ఆపర్చునిటీ టు రిలేట్ హైయర్ పవర్ హైయర్ పవర్ ఉంది రూపాన్ని ఉంది ఏదో రూపం పెట్టుకుని ఈ రూపం ద్వారా ఒక మహాశక్తికి మీరు నమస్కారం చేసుకున్నారు మరి గ్రేట్ సర్వీస్ అది డిస్ సర్వీస్ ఏమిటో తెలిసిన ఆ మహాశక్తి మీకంట బయట ఉంటుంది మీ ఉండదు దానికి ఇలాంటి చేతులు ఉంటాయి అని ఒక ముద్ర వేసేసి పంపిస్తాడు ఇట్ ఈజ్ ఆల్వేజ్ అవుట్ సైడ్ ఎస్ అర్ హెడ్ ఆఫ్ యూ ఆర్ అబౌవ్ అండ్ ఇట్ హ్యాస్ ఫోర్ ఇన్ ఫోర్ హ్యాండ్స్ అండ్ మకర కుండ ఉంటాయని ఒక ముద్ర పడేస్తాడు ఇవన్నీ సింబాలిక్ గా నేను ఒక ముద్ర వేసేసి ఒక ముద్ర అంటే ఒక ఫిక్సేషన్ వీడు మనసులో పెట్టి పంపించేస్తాడు తిరుపతి వెళ్ళి ఒక ఫిక్సేషన్ తోటి వచ్చేస్తాడు దట్ ఈస్ ది డిస్టర్బెన్స్ సో ఈ రకంగా ఉంటుంది సమాజ రచన కాబట్టి ఇప్పుడు బ్రహ్మంటే ఏమిటో తెలుసునండి ఈ ఇంద్రియ కలాపమంతా కూడా దేని కొరకు పనిచేస్తున్నాయో కొట్టకొండలు దేని కొరకు పనిచేసే నా కొరకు పనిచేస్తున్నాయి ఆ నేనుయే బ్రహ్మ తదేవో బ్రహ్మత్వం విద్ధి అని ప్రకరణార్థం కాబట్టి ఈ ప్రకరణానికి తగ్గట్టుగా ముక్కు అనే ఇంద్రియం పెట్టినా పర్వాలేదు క్రియాశక్తి అని కనుక చెప్పినట్లయితే మొత్తం అన్నింద్రియాలు కూడా దాంట్లో కవర్ అయిపోతాయి కనుక ఇది ఆశక్తి అని చెప్పుకున్నా తప్పేం లేదు నిజంగా అలాగే చెప్పుకున్నా చక్షుష చక్షుఃన్నది ఇలస్ట్రేషన్ ఆఫ్ ది సేమ్ పాయింట్ ఓకే అక్కడికి ప్రాణస్య ప్రాణం పూర్తి అయింది ఆ వాక్యం పూర్తి చేసేసాం ప్రాణస్య ప్రాణ ఇంకా తర్వాత ఏముంది మంత్రంలో చక్షుషక్షు ఉంది అని చెప్తున్నారు ూపగ్రహణ సామర్థ్యం తమచైతన్యాధిష్ఠ అక్కడ తద్ అని ఉంటుంది తత్ అని ఉండదు ఎందుకంటే పక్కన ఉండేటువంటి అచ్చును బట్టి దాయే రావాలి అలాగే ఎదు అనే ఉండాలి పక్కన ఉండే రేఫల్ని బట్టి పక్కన ఖర్ ఉన్నప్పుడు మాత్రమే దాబదులు తావస్తుంది ఖర్ అంటే ఏమిటి ఖౌ ఖపై అంతవరకు మాత్రమే అవి ఉన్నప్పుడు మాత్రమే దకారం బదులు తకారమవుతుంది మిగతా మేత అంతటా కూడా దకారమే ఉంటుంది అది దాని పద్ధతి ఓకే జలాంజు ఝషి అని సూత్రం చేత అలా వస్తూ ఉంటుంది లేదా పదార్థమైనట్లయితే జలాంజషు ఉంటే అనేది సూత్రంగానే ఆ సూత్రం గానీ సిటీస్ దకారమే వస్తుంది నేను అంత శ్రద్ధగా దాన్ని చేసేదని నేను చెప్పు చూపించడం కోసం ఇదంతా చెప్పాను మీలో ఎవరికి అర్థమైతే వాళ్ళకి అర్థం అవుతున్న అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు నాకు తెలుసుది అంత శ్రద్ద దాంట్లోకి పోయినట్లా మీరు ఒకసారి గమనించండి నేను పడ్డ పాటలు మీరు ఒకసారి తెలుసుకుంటారని అలా చెప్పారు ఓకే ఎందుకంటే కొంచెం మీరు ఇటు అటు చూస్తే మీకు తా కనపడుతుంది ఎక్కడోక్కడ ఎక్కడోకడ తా కనపడుతుంది ఎక్కడో ఒకటి కనపడుతుంది తప్పకుండా తాకన పడినప్పుడు నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ పారాగ్రాఫ్ లో అతను ఇష్టత్వా అని ఉంది చూడండి ఇష్టత్వా తకారం ఉంది చూడండి ఎందుకని తకారం ఎందుకు పక్కనే ఉంది షా ఉంది షా ఉంది షా అంటే ఖర్చు కపత కపషన్ తగదు ఎవరిచ్చారు అది తాజు చక్క అది రహస్య సో కాబట్టి ఈ కన్ను అంటే చక్షుష అనేప్పుడు ఈ షష్టవచనం కన్ను అంటే ఏదో తెలుసునండి రూపమును ప్రకాశింపజేసేదాన్ని కన్ను అంట అది ఇంద్రియ శక్తి రూపముంటుంది ఎదర ఇది ఏ రూపము అని దేనివల్ల తెలుస్తోంది ప్రకాశించడం తెలియడం కన్ను అనే ఇంద్రియం వల్ల ఇది ఫలానా రూపము అని తెలుస్తోంది కాబట్టి రూపమును ప్రకాశింపజేసేటువంటి ఏ ఇంద్రియ సామర్థ్యము కలదో దానికి మూలంలో ఉన్న దాన్ని చక్షుషం అంటారు దాంతో మూలంలో ఉన్నది అంటే దాని యొక్క రూపమును గ్రహించే సామర్థ్యం ఏది కలదో అది ఎప్పుడు వస్తుంది సామర్థ్యము ఆ ఇంద్రియము ఆత్మచైతన్యాధిష్ఠితమైనప్పుడే వస్తుంది ఆత్మచైతన్యాధిష్ఠిత్యేవా అంటే ఆత్మచైతన్యాధిష్ఠిత్యక్షుష ఏవా అనర్థం కంటికి ఉండేటువంటి రూపగ్రహణ సామర్థ్యం ఏది అది ఆత్మచైతన్యాధిష్ఠితమైన కన్నుకు మాత్రమే ఉంటుంది ఆత్మచై ఇప్పుడు ఆ సినిమాని చూపించే శక్తి ఫిలింకు ఉంది ఎప్పుడుంది ఆ ఫిల్మ్ కు ఆ శక్తి ఎప్పుడుంది వెనకాల ఉండేటువంటి ప్రాజెక్టర్ ప్రకాశముతో కూడి ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది వెనకాల ప్రాజెక్టర్ ప్రకాశం ఉండాలి ఆ ప్రాజెక్టర్ వెలుగుతూ ఉండాలి ఆ ప్రాజెక్టర్ వెనక్కుండగా ఊరికే ఫిలిం ఇలా తిప్పేస్తూ ఉంటే మీకు అక్కడ తెర మీద సినిమా కనపడదు సినిమా ఉండదు అలాగే ఎదురుకుండా రూపాలు ఇక్కడ కన్ను ఉంటే వెనకాల ఆత్మచైతన్యాధిష్ఠానం ఉండాలి అంటే ఈ కన్ను మస్ట్ బి కనెక్టెడ్ టు ఆత్మ చైతన్య అధిష్టానం అంటే దాని మూలంలో ఇది ఉండాలి ఆత్మచైతన్యం మూలమూలంలో ఉండాలి అప్పుడు మాత్రమే ఆ కన్నుకి రూపములను తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఆ ఆత్మ చైతన్యానికి మనం పేరు పెట్టచ్చు ఏమని చక్షుషు అని పెట్టచ్చు అదేంటున్నారా అతహా చక్షుషు అక్కడికి అది అక్కడ పూర్తి అయిపోయింది తర్వాత ఏముంది మంత్రంలో సో అతి ముఖ్య ధీరా అంది అతి ముఖ్య సో ముఖ్యంగా విడిచిపెట్టడం అంటే అదేంటే పైకి వెళ్ళడం అంటే ఏం చేయాలి లోవర్ లెవెల్ని విడిచిపెట్టి పై లెవెల్కి పోవాలి ట్రాన్స్జెండ్ అంటూ ఉంటారు ట్రాన్స్జెండ్ డిసెండు డిసెండ్ అంటే పై లెవెల్ నుంచి క్రింద లెవెల్ కి దిగిపోవడం ట్రాన్స్జెండ్ అంటే క్రింది లెవెల్ నుంచి పై లెవెల్ కి లేవడం అతి ముఖ్య మీరు ట్రాన్స్జెండ్ అయ్యప్పుడు క్రింది లెవెల్ నుంచి పై లెవెల్ కి ట్రాన్స్జెండ్ అవుతారు ఇన్ డూయింగ్ సో యూ గివ్ అప్ ద లోవర్ లెవెల్ అతి ముఖ్య ఓకే చూద్దాము సో ఇక్కడ అతి ము అతి ముచ్యధిరాహ అనే దానికి ముందు శంకరులు ఏమంటున్నారంటే జ్ఞావా అనే పదాన్ని పెట్టుకోబున్నారు అదే పదాన్ని అధ్యాహారం చేసుకోమంటున్నారు అది ఎలాగో ఎందుకు అధ్యాహారం చేసుకోవాలో చెప్తే చూడండి ఇప్పుడు కంటికి కన్ను ఏదో చెప్పు అని అడిగాడు అనుకోండి కన్ను వెనకాల ఉండి కన్నును చూసి ఇట్లా చేస్తూ ఏదో చెప్పు అని ప్రశ్న వేశాడు దానికి సమాధానం ఏం చెప్పారు కన్నుకి ఏది కన్ను దానిని దానిని అని చెప్పి వివేకవంతులు ట్రాన్స్జెండ్ చేసేస్తారు అని చెప్పి అంటే దానిని ట్రాన్స్జెండ్ చేస్తారు ట్రాన్స్జెండ్ చేయటం అంటే ఈజీ ఫిజికల్లీ ట్రాన్స్జెండ్ కన్నున్నది చెరువు ఉన్నది దేహం ఉన్నది ఇంద్రియ శక్తులు ఫిజికల్ గా ట్రాన్స్జెండ్ చేసేయటమా అతి ముఖ్యా అంటే దాన్ని విడిచిపెట్టి పైకి పోవడం పరకాయ ప్రవేశంలాగా పరకాయ ప్రవేశాన్ని ఈ హఠయోగం మరి ఇలాగే ఉంటారు మీరు హఠయోగాన్ని పట్టుకుంటే ఉన్నది ఊడిపోతుంది ఉన్న విశ్వంత జ్ఞానం అక్కడికి వేగిరి దక్క ఈ దేహ ఇంద్రియ శక్తులు ఉన్నాయి కదా ప్రాణశక్తి ఇంద్రియ శక్తులు ఉన్నాయి కదా ఈ వీటన్నింటినీ వదిలేసి పైకి ముందు పైకి లేస్తాడు ముఖ్య అతి పైకి లేస్తాడు పైకి లేదు అక్కడ వేళ్లాడతాడు కొంతసేపు వెళ్లాడి ఇంకో బాడీ ఒకటి చూసుకుంటాడు అది మనిషి బాడీ అయినా పర్లేదు కుక్క బాడీ అయినా పర్లేదు పెద్ద పూలి బాడీ అయినా పర్వాలేదు అది ముందే ఫిక్స్ చేసుకుంటాడు లేకపోతే అప్పుడే ఫిక్స్ చేసుకుంటాడు వెళ్ళి ఆ బాడీలో కూర్చుంటాడు అలాంటిది ఏదైనా ఇక్కడ ఈజ్ ఫిజికల్లీ గెటింగ్ ఆప్ నో ఇస్ నథింగ్ ఫిజికల్ హియర్ ఇదంత జ్ఞానంతో యూ యూ ట్రాన్స్జెండ్ బై నోయింగ్ ఎప్పుడైతే ఇట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ పువ్వులు పెట్టారనుకోండి ఇవి ప్లాస్టిక్ పువ్వులు అని తెలిసిపోయింది అనుకోండి నాకు ఐ ఆల్రెడీ ట్రాన్స్జెండెడ్ ప్లాస్టిక్ పువ్వులు అని తెలియలేదు అనుకోండి ఈ సూచి ముక్కులో పెట్టుకుంటా పెట్టుకుని నిరుత్సాహపడాల్సి వస్తుంది అలా కాకుండా చూడగానే ప్లాస్టిక్ పువ్వులు అని తెలిసిపోతే ఐ ఇగ్నోర్ కాబట్టి తెలివి అన్నది ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసేట్ల చేస్తుంది ఇప్పుడు దేహము ఇది ఆత్మ కాదు అని తెలిసిన వెంటనే ఏ కైండ్ ఆఫ్ జనరస్ ఇగ్నోరెన్స్ దాన్ని మనమేం కష్టపెట్టక్కర్లేదు దానికి కావాల్సింది దానికి పడేసి దాన్ని వదిలిపెట్టేసి మనం ముందుకు పోవచ్చు తెలియాలా క్షణద కాబట్టి ఇక్కడ జ్ఞాత్వా అనే పదాన్ని అధ్యాహారం చేసుకోవాలి జ్ఞాత్వా అతి ముఖ్య ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వీటన్నిటినీ ట్రాన్స్జెండ్ చేసి విడిచిపెట్టి అని కాబట్టి తెలుసుకొని అనే పదాన్ని మీరు అధ్యాహారం చేసుకోవాలి ఎందుకంటే అధ్యాహారం చేసుకోవటానికి రెండు హేతువులు ఒకటి ప్రశ్న వేసిన వాడు తెలుసుకుందామని ప్రశ్న వేశాడు కదా లేకపోతే భోజేద్దామని ప్రశ్న వేశాడా తెలుసుకుందామనే ప్రశ్న వేశాడు కాబట్టి జ్ఞాత్వానే పదం అక్కడికి వస్తుంది ప్రశ్న వేసిన వాడు ప్రశ్న సందర్భంగా ఒకటి రెండవది ఫలం చెప్పబోతున్న తర్వాత అతి ముచ్చిన ధీరా ప్రమాల్లో అమృతాభవంతి అని ఫలాన్ని చెప్పబోతున్నారు ఫలాన్ని చెప్పబోతున్నారంటే అది కర్మశాస్త్రమైతే కర్మ యొక్క ఫలం కర్మని చెప్పి ఫలాన్ని చెప్పాలి జ్యోతిష్మానికి ఇది ఫలము ఇది జ్ఞానశాస్త్రం గనక జ్ఞానము యొక్క ఫలమవుతుంది అంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకుండా అదేనికి ఫలం చెప్తారు మీరు కర్మశాస్త్రంలో కర్మ లేకుండా ఫలం చెప్పడం కుదరదు కర్మ ఉంటుంది అక్కడ అలాగే ఇక్కడ కూడా జ్ఞానఫలాన్ని చెప్తున్నారు ఫలాన్ని చెప్తున్నారు కనుక అది జ్ఞానఫలమే అవుతుంది కనుక అక్కడ జ్ఞానశబ్దము ఉండి తీరాలి భాష్యకారులు అంటారు ప్రష్టు పృష్ట అర్థస్ జ్ఞాతుం ఇష్టం యథోక్త్రహ్మ జ్ఞాహి అయి ప్రశ్నించిన వాడు తాను ఏ విషయాన్ని గురించి ప్రశ్నిస్తున్నాడో దానిని తెలుసుకుందామని ఇష్టపడతాను కనుక కోరుకుంటాడు కనుక ఇక్కడ మనం ఏం చేయాలి చెవికి చెవి మనస్సుకి మనస్సు అని ఇలాగా వర్ణింపబడిన బ్రహ్మ పరబ్రహ్మ ఏది గలదో దానిని పైన చెప్పినటువంటి పరబ్రహ్మను జ్ఞాప తెలుసుకుని అనే పదాన్ని అత్యాహారం చేసుకోవాలి ఎందుకంటే వాడు అడిగింది తెలుసుకోవడం కోసం అడిగాడు ఏమైనా అడిగావు నువ్వు అడిగింది ఈ విధంగా ఉంది సుమా దీన్ని అలా తెలుసుకున్నట్లయితే నీకు ఫలం ఉంటుంది అని చెప్పాలి కాబట్టి తెలుసుకుంటా అనే పదాన్ని మనం అక్కడ అధ్యాహారం చేసుకోవాలి ఉపనిషత్తులలో ఫలా పదాన్ని అధ్యాహారం చేసుకుంటూ పోవాలి ఉపనిషత్తులలో కథలు ఎలా చెప్తారో తెలుస్తుండీ హింత్స్ రాసుకుంటారో అలా ఉంటుంది కథ అక్కడ ఎవడు ఎవరితో చెప్తున్నాడో అదే ఉండదు అవన్నీ మీరు ఫిలప్ చేసుకోవటమే మీరు ఏదైనా ఒకటి చూస్తే తెలుస్తుంది సో అంతా మనమే ఫిలప్ చేసుకుంటూ పోతాం తర్వాత వస్తోంది మూడు నాలుగు ఖండల్లో అదంతా మీరు చూద్దరు కానీ కాబట్టి ఉపనిషత్తుల్లో ఆ పద్ధతి ఉన్నది హింస హింస ఉంటుంది మధ్యలో ఉండే పదాలన్నింటినీ భాష్యకారులు ఫిలప్ చేస్తారు అలాగే ఇక్కడ కూడా జ్ఞాత్వా అనే పదము ఇట్ ఈజ్ అండర్స్టూడ్ బట్ అండర్స్టూడ్ ఫ్రమ్ ది శృతి పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ది రిషి పాయింట్ ఆఫ్ వ్యూ సో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇంకా ఇంకో హేతు ఆ జ్ఞాత్వా అనే పదాన్ని పెట్టుకోవడానికి మరో హేతు ఏమిటంటే అమృతీ ఫలశ్రుత కూడా వినబడుతోంది అమృతులు అయిపోతారు ఫలశ్రుతంటే కస్య ఫలం జ్ఞానస్య ఫలం కాబట్టి జ్ఞాత్వా మాట వచ్చేస్తుంది అదేంటున్నారు ఆయన జ్ఞానాది అమృతత్వం ప్రాప్యతే ఫలం కర్మ యొక్క ఫలం కర్మ కృత్వాన్ని పెట్టుకోవచ్చు కదా మనం అమృతత్వాన్ని కృత్వా ఆ కర్మను చేసి కాదు కృత్వా కాదు జ్ఞాత్వా ఎందుకంటే హీ బికాజ్ అమృతత్వం జ్ఞానాత్ ప్రాప్యతే అమృతత్వం అనేది జ్ఞానము వలన పొందబడదు అమృతత్వం ఒక పురాణ గాథ కాలదు ఏదైనా ఒక స్టోరీ ఒరిజినల్లీ కనెక్టెడ్ టు ఏ మీనింగ్ ఫుల్ స్టోరీ అండ్ దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాపులేషన్ ఆఫ్ ది మీనింగ్ స్టోరీ దెన్ దట్ లీడ్స్ టు వన్ థింగ్ లీడింగ్ టు దే అదర్ టుడే అదర్ టుడే అదర్ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ లో పడిపోయిన దానికి దృష్టాంతం చెప్పాలంటే ఈ కథను చెప్పవచ్చు ఏమిటో తెలుసునండి ఆ కథ ఏమిటంటే దేవాసుర సంగ్రామం కథ ప్రతి పురాణంలోనూ ఉంటుంది దేవతలకే అసురులకే సంగ్రామం అది శంకర భగవత్వాదం బృహదారంభకంలోనూ చారుజ్ఞంలోనూ చాలా అందంగా వర్ణించారు దేవాసుర సంగ్రామం యొక్క సింబాలిజమే మీరు తీసుకో బృహదారంభకంలో సో దేవాసు అని ప్రారంభం అవుతుంది నాలుగవ నాలుగవ బ్రాహ్మణం ప్రథమాధ్యాయం వన్ ఫోర్ మొదటి మంత్రంలోనే దేవతలు అసురులు యుద్దం చేస్తున్నారు ఎవరిలా దేవతల అవసరలు ఇక్కడ యుద్ధం ఇక్కడ దేవతలకి అవసరాలకి యుద్ధం ఎప్పుడు కూడా ఇప్పుడు లోభము ఉండరాదు అనగానే రూపాయలు కట్ట చూడగానే లోభం వస్తుంది అదే అవసరం ఈ లోభం ఉండకూడదు అని మనం విని అది కూడా తెలిసి పెట్టుకున్నాం అది దేవత ఈ ఇద్దరికి యుద్ధం ఎప్పుడు సమయం ఈ దేవాసుర యుద్ధం సో ఈ తర్వాత మంథనం సముద్ర మంథనం ఏది సముద్ర మంథనం ఇదే సముద్రం పాల సముద్రం ఇదే బాల సముద్రం అంతఃకరణం సత్వగుణ ప్రధానమైనది సత్వగుణానికి తెలుపు సింబలు కాబట్టి ఇదే పాల సముద్రం ఇక్కడే మన మథనము చేయుంట ధ్యానమే మథనము సమాధి ధ్యానము అంటారే అదే మథనము ఈ మథనము చేసినప్పుడు ఆ మథనం చేస్తుంటే దేవాసు దేవారూపమైన సంకల్పాలు అసుర రూపమైన అన్ని సంకల్పాలు పుడుతూ ఉంటాయి అదే అలాగే చేస్తూ ఉంటాయి మీకు మంచి ఆలోచనలు వస్తాయి చెడు ఆలోచనలు వస్తాయి అలాగే చేస్తూ ఉంటాయి మొట్టమొదటి విషయం వస్తుంది మొట్టమొదటి దుఃఖంగా ఉంటుంది మొట్టమొదటి నెగిటివ్ ఫీలింగ్ బయటకు వస్తాయి అది విషం ఆ తర్వాత అమృతం వస్తుంది అది జ్ఞానము అని ఈ రకంగా అది సింబాలిక్ స్టోరీ అది ఆ స్టోరీని అమృతం పుట్టింది అనండే అమృతం పుట్టిందంటే జ్ఞానం పుట్టిందని చెప్పాలి అలా కాకుండా ఆ అమృతం ఒక కుండలో బంగారు కొండలో ఉందంటే అయింది అక్కడికి ఇడ్డుకేం ఎల్ లిక్ అమృతం బాగా ప్యాక్ చేసి తాళ్లతో కట్టి ఉంది అంటే సాలిడ్ అవుతుంది కొండలో బంగారు కొండలో ఉందంటే ఏమిటవుతుంది సాలిడ్ అవ్వదు ఇప్పుడు లిక్విడ్ అవుతుంది ఇప్పుడు ఆ లిక్విడ్ని దేవతలకి పంచిపెట్టి అసురులకి వంచన చేయ ఈ స్టోరీ అదంత కల్పన ఆ మౌలికమైన స్టోరీ దట్ ఈస్ ఫైన్ ఇంకా అక్కడి నుంచి కల్పన వచ్చింది ఆ కల్పన వల్ల ఏమైంది విష్ణువు పక్షపాత బుద్ధి కలవాడు దేవుడికి పక్షపాతం ఉంటుందా లేదా దేవత రాక్షసులను వంచి దేవతలకి పంచిపెట్టాడు అమ్మాయి రేషణ వేసుకొచ్చాడు అంటే మీరు మీ కేబరే డ్యాన్స్ పెట్టేశారా లేదా అక్కడ కేబరే సిస్టమ్ వచ్చింది కదా అమ్మాయి అంటే ఇప్పుడు కేబరేనా తర్వాత వాడెవరో అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి ఇక్కడికి వచ్చి తగ్గితే వాడు తల్లరికేశాడు అంటే రాహు కేతు వచ్చింది మీ ఆస్ట్రాలజీ అంతా దీని మీద బేస్ అయ్యింది దెర్ నో రాహు దేర్ ఈజ్ నో కేతుంది రాహుకేతులు లేవు ఛాయాగ్రహం అది ఇక్కడ రాహువు కేతువు మొత్తం ఎస్ట్రాలజీ కావలసిన అంచేతనే ఇట్ ఈస్ నాట్ ఎస్ట్రాలజీ ఇట్ ఈస్ థియోలాజికల్ ఎస్ట్రాలజీ అది వచ్చింది ఆ తర్వాత ఈ అమృతాన్ని పంచిపెట్టిన తర్వాత ఈ మోహిని ఈ క్యాబరే డాన్సర్ను చూసి శివుడేమో డంగయ్యాడు అంటే శైవ వైష్ణవ ద్వేషాలు దాంట్లో ప్రవేశించాడు శివ విష్ణు ద్వేషాలన్నీ దాంట్లో ప్రవేశించాయి ఆ కాలంలో వచ్చిందా కదా శివుణ్ణి ఒక అయోగ్యుడి చిత్రించడం కోసం వచ్చింది ఆ శివ విష్ణువు కొడుకు పుట్టేటంటే మరొకటి వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికో పోయింది ఇదంతా కూడా ఆయన కావ్యకంఠ గణపతి గుని గారు ఇటువంటి కథలను శోధన చేయాల్సి ఉంటుంది వర్తిని తిరస్కరించాల్సి ఉంటుంది అని చెప్తారు కాబట్టి అంటే జ్ఞాత్వా అమృతాభవంతి అమృతం అంటే ఇమ్మోర్టాలిటీ నా స్వరూపము అమృతము అది మనం తెలుసుకుంటాం అమృత మనం ఏమనుకుంటాం ఫ్లష్ అండ్ బ్లడ్ యొక్క పుత్రాహి మనం అనుకుంటాం వీఆర్ నాట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ పుత్రా వీఆర్ అమృతస్య పుత్ర మన స్వరూపం అమృతం అది తెలుసుకుంటాడు కాబట్టి జ్ఞాత్వా అమృత భవంతి కనుక జ్ఞాత్వా అనే అక్కడ మీరు అధ్యాహారం చేసుకోవాల్సి ఉంటుంది ఇక అతి ముత్య అంటే ఇప్పుడు ఏమైంది అక్కడికి జ్ఞాత్వా అతి ముత్య ధీరా భవంతి అని వస్తుంది జ్ఞాత్వా అతి ముత్య ఇప్పుడు జ్ఞాత్వా అనే పదం అధ్యాహారం చేసిన తర్వాత అతి ముచ్య అనే పదం కూడా చక్కగా ఫిట్ అవుతుంది లేకపోతే అతి అర్థం ఏదో హఠయోగం చేస్తున్నట్టుగా ఈ దేహాన్ని విడిచిపెట్టి పైకి లేచాడు అదే అర్థం ఏదో లేకపోతే దేహ త్యాగం చేశాడు అని అర్థం చెప్పాల్సి సో దేహత్యాగం చేసి పైకి లేచాడు అన్నట్లయితే అది సూక్ష్మ శరీరము ఇంకో దేహానికి పోతుంది తప్ప అది మళ్ళీ అమృతత్వాన్ని పొందడం అలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ మరణించడం అనే మాట ఇక్కడ మరణం అనే మాట కాదు ఇది తర్వాత అవసరమైతే పెట్టుకోవచ్చు తర్వాత ఇది ఒక దేహం నుంచి ఇంద్రియాల నుంచి బయటపడి ఇంకో చోటకి ప్రవేశించడము హఠయోగము పరకాయ ప్రవేశము అదేది కాదు కేవలము జ్ఞానము అంటే మిస్టిక్ మీరు మిస్టరీ సేమ్ పెట్టకూడదు రెండు పెట్టకూడదు మిస్టరీ అండ్ సీక్రసీ ఈ రెండు ఉండకూడదు అంటే చక్కగా తెలుసుకుని తెలుసుకుని దెన్ వాట్ అతి ముఖ్య జ్ఞాత్వా అతి ముఖ్య ఇక సామర్థ్యాత్ శ్రోత్రాది కరణ కలాపం ఉజ్జిత్వా అది ఇప్పుడు జ్ఞాత్వా అనే పదం మీరు ఎప్పుడైతే అధ్యాహారం చేశారో ఇప్పుడు వాక్యం మనకి ఎలా ఉంది జ్ఞాత్వా అతి ముఖ్య తెలుసుకుని విడిచిపెట్టి ఏమిటి తెలుసుకుంటున్నారు శ్రోత్ర శ్రోత్రం మనసో మన చక్షుషక్షుఃదో దాని తెలుసుకుని విడిచిపెట్టి అప్పుడు అంటే దేన్ని విడిచిపెట్టినట్టు శ్రోత్రమును విడిచిపెట్టినట్ట నో శ్రోత్రమును విడిచిపెట్టినట శ్రోత్రస్య అని చెప్పబడిన షష్ఠ్యంత శ్రోత్రాన్ని విడిచిపెడతారు ద్వితీయంత స్తోత్రం కాదు షష్యంత శ్రోత్రాన్ని విడిచిపెడతారు మనస్వ మనహ అని చెప్పిన షష్యంత మనస్సుని విడిచిపెడతారు కాబట్టి తెలుసుకుని అంటే పైదాన్ని తెలుసుకుని క్రింద దానిని విడిచిపెడతారు అది సామర్థ్యం సామర్థ్యము అంటే ఒక పదమునకు అర్థమును తెలుపుడు చేసే శక్తి ఒక పదము కాని ఒక పద సముదాయము మీరు సరిగ్గా తెలుసుకోగలిగితే అటువంటి అర్థాన్ని తెలుపుడు చేసే శక్తి దానికి కాలదు దాన్ని సామర్థ్యము ఉంటారు నేను ఎంతో కొంత రాసు ఉంటాను అతి ముచ్చడిచిపెట్టి దేనిని అనేది ప్రశ్న ఇక్కడ విడిచిపెట్టి అంటే దేనిని అనేది ప్రశ్న నేను బ్రాకెట్లో పెట్టాను అది బ్రాకెట్లో ఎదురు పెట్టడం లేదు బ్రాకెట్ అంటే శంకర లేదు ఇది భాష్యంలో ఉన్నదాన్ని మనం పెట్టాలి అక్కడ బ్రాకెట్ పెట్టలేదనుకోండి మీరేమనుకుంటారో శంకర భాష్యంలో ఉన్న ఓ అర్థం అనుకుంటారు కాదు ఇట్ ఈస్ నాట్ లైక్ ద యూ హావ్ టు బి ఫెయిట్ఫుల్ టు ది టెక్స్ట్రా ఆల్సో ఏనిది విడిచిపెట్టాలి ఔచిత్య రూప సామర్థ్యమును బట్టి చెవి కన్ను మొదలైన ఇంద్రియ సమూహమును విడిచిపెట్టి అని అర్థం ఇక్కడ ఔచిత్యం అంటే పదముల యొక్క అమరికను నీకు చూసుకున్నట్లయితే మనసో మనహ తెలుసుకుని విడిచిపెట్టి అన్నప్పుడు దేనిని ఇక్కడ తెలుసుకోవడం అంటే పట్టుకోవడమే పట్టుకోవడం తెలుసుకోవడం ఒకటే మనసో మనహా తెలుసుకుని గ్రహణము అంటారు తెలుసుకోవడాన్ని గ్రహణము అంటారు రూపాన్ని పట్టుకుని అంటే రూపాన్ని తెలుసుకోండి కాబట్టి మనసో మనహాన్ని గ్రహించి విడిచిపెట్టి అప్పుడు దేని విడిచిపెడతారు మనస్సును విడిచిపెట్టారు అది ఔచిత్యం అంతే తప్ప మనసో గ్రహించి మనసో విడిచిపెట్టడం మనసో గ్రహించి మనస్సును విడిచిపెడతారు లేదా మనసో గ్రహించి ఇంకెదో విడిచిపెడతారు అనకూడదు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఔచిత్యాన్ని బట్టి ఔచిత్యం అంటే ఆ పదముల యొక్క అమరికకు తగ్గట్లుగా అర్థమును గ్రహించుటే ఔచిత్యము దానిచేత ఆ ఇంద్రియ సమూహం విడిచిపెట్టి సో ఔచిత్య రూప సామర్థ్యమును బట్టి చవి కను మొదలైన ఇంద్రియ సమూహం విడిచిపెట్టని అర్థము ఓకే మంచిది ఎందుకు విదిలిపెట్టాలో తెలుసునండి సపోజ్ మీరు విదిలిపెట్టలేదు అనుకోండి అప్పుడేమవుతుంది ఈ కర్ణు నాది నేను చూస్తున్నాను ఐడెంటిఫికేషన్ ఈ చెవి నాది నేను వింటున్నాను ఐడెంటిఫికేషన్ ఈ మనస్సు నాది ఐ ఆమ్ థింకింగ్ సో యు ఐడెంటిఫై విత్ ది థాట్ దాని పేరే సంసారం దాని సంసారం సంసారం అంటే అలాగే ఉంటుంది అంటే ఎలాగంటే ఇప్పుడు చూడండి మీరు ఈ లుకెట్ యువర్ సెల్ నేను కొంచెం డెమినిస్ట్రేషన్ లాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ లుకెట్ యువర్ సెల్ దేర్ ఆర్ ఫామ్స్ రూపాల మీకన్నీ తెలుస్తూ ఉంటాయి రూపాలు ఉంటాయి ఉంటాయి కదా ఇగో ఇక్కడ ఆయన కూర్చున్నారు అక్కడ ఆయన కూర్చున్నారు ఇది ఇల్లు పైన రూఫ్ ఇది ఫ్యాన్ ఇవన్నీ రూపాలుంటాయి శబ్దాలుంటాయి ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ టీవీ ఏదో వస్తుంది ఇది శబ్దాలు ఉంటాయి గంధాలు ఉంటాయి ఇవన్నీ చాలనట్టుగా లోపల మనస్సులో సంకల్పాలుంటాయి ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తాయి ఏమండి ఆ ప్రపంచంలో మీరు చిక్కుకుపోయి ఉంటారు యు గెట్ కాన్ దట్ వర్ ఇజ్ ఇట్ నాట్ సో మీరేమనుకుంటారో బయట ఉన్న సంవత్సరానికి బయట వెళ్ళండి రూపాలు ఎక్కడ ఉన్నాయి మీ లోపలే ఉన్నాయి రూపాలు ఇలా మీరు నేను ఇలా కూర్చుని ఉంటే ఇగో ఇవన్నీ రూపాలు నా చైతన్యంలో ఉన్నాయి నా ఎరుకలో ఉన్నాయి ఈ శబ్దాలన్నీ నా ఎరుకలో ఉన్నాయి ఇక్కడే ఓ మనస్సు ఉంది ఆ మనస్సులో వచ్చే థాట్స్ కూడా నా ఎరుకలోనే ఉన్నాయి ఇవన్నీ ఎంత ఎంత థిక్గా ఉన్నాయంటే సో ఎన్ని రూపాలున్నాయి ఎన్ని శబ్దాలు ఉన్నాయి ఎన్ని గ్రంథాలున్నాయి ఎన్ని సంకల్పాలు ఎన్ని వికల్పాలు ఇవన్నీ చాలా థిక్ గా ఉన్నాయి ఎంత థిక్ గా ఉన్నాయంటే దే క్రియేట్ ఎ వరల్డ్ సినిమా తెరమీద పడేటువంటి ఆ కిరణములు ఎంత థిక్ గా ఉన్నాయంటే అక్కడ ఉద్యానవనం ఉంది పార్క్ ఉంది ఆ పార్క్ లో చక్కటి బొమ్మలు ఉన్నాయి లామ్ ఉంది అందమైనటువంటి పూల మొక్కలు ఉన్నాయి పక్కనేమో వాటర్ జట్ ఉంది పక్కనేమో వాటర్ ప్రవాహం వస్తుంది అంత థిక్గా సౌండ్ అదే అంత ఉంది అక్కడ అందమైనటువంటి యువకులు ఉన్నాడు అమ్మాయి ఉన్నది డ్యాన్స్ ఉన్నది పాట ఉన్నది సంగీతం ఉన్నది మరొకటి ఉంది మరొకటి ఎన్ని ఉన్నాయి ఇంండేపటికి వీడిల్లా కళ్ళు అప్పగించేసి అలా చూసేస్తే అబ్జర్బ్ అయిపోతాడు సరిగ్గా అదే సరిగ్గా దట్ ఈ రీ you are caught in the mesh mesh under the mesh entangled mm. in the mesh of thoughts some more thoughts forms sounds smells etc etc you are caught you have to understand you are not in all that by ignorance you are in all that gnyatwa lenu dintlo lenu So, this tells for one, I am caught in the flow of thoughts. The fact is, I am not in the flow of thoughts. What can I say? Allah, Allah, when you do not do that, I am not in the flow of thoughts. Create a space, flow of thoughts, I am not in them. Then emotions are taken. Emotions are below, emotions are taken. Emotions are positive and negative are taken. పాజిటివ్ అంటే ఎలా ఉంటాయి అప్పుడు తాతగారు ఉండేవారు తాతగారు చేపట్టుకు నడిపించేవారు నాన్నగారు పాప సౌకర్యాలు చేస్తూ అమ్మగారు వంకాయ పెట్టుకోవరు వడ్డిస్తేవారు అవి పాజిటివ్ ఇమోషన్స్ నెగిటివ్ ఇమోషన్స్ ఎలా ఉంటాయి వీడు ఎంత మాట్లాంటాడా కన్న కొడుకు పెంచి పెద్ద చేసేవాడు ఎంత మాట్లాంటాడా కట్టుకున్న భార్య ఇంత పని చేస్తుందా ఎంత సేవ చేశాను వీళ్ళకి వాళ్ళు ఇలా చేస్తారా లేకపోతే వీడు నా నైబర్లు అని ఇన్ని మోషన్స్ ఉంటాయి గెస్ట్ హీవిల్ మేనేజ్ హీవిల్ మేనేజ్ ఏ రక్ హీవిల్ మేనేజ్ వేరే కూర్చో యూర్ కాట్ ఇన్ ది ఫ్లో ఆఫ్ ఇమోషన్స్ మీరు ఏం చేస్తారు వి పుష్టి ఇమోషన్స్ అని తర్వాత ఇంకోటి చెప్తా మీకు అర్థమైందేమో చెప్పండి యు సీ వాట్ యు హియర్ ఈజ్ నాట్ రియల్ డట్ యు హియర్ ఈజ్ రియల్ What you hear in the śrātra, no, no, so that you hear in the śrātrasya śrātrasya śrātrasya. What you see is not real. With the cinema gulayar and I, what is the truth? What you see is the truth? Come on. What you see is not the truth. Then what is the truth? That I see is the truth. What you think is not the truth. That I think is the truth. Even that, he read you also to me, you need to be told. కాబట్టి శ్రోత్రాదులండే ఆత్మభావాన్ని అతి ముచ్య శ్రోత్రాది కలాపమును కళాపము అంటే మంచి దాన్ని విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టడం అంటే పట్టుకోవడం అంటే ఏమిటి విడిచిపెట్టడం అంటే ఏమిటి అంటే శ్రోత్రాదవుహి ఆత్మభావం కృత్వ అంటూ వర్ణిస్తున్నారు ఈ పట్టుకోవడం విడిచిపెట్టడం రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణము దశ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతశాంతి